పరిశుధ్ర ప్రేమల దేవాతండి దేవాశు ప్రభానికి లెక్కలేని వదరాలు కృతజ్ఞత రచన పరిశుద్ధుల సర్వశక్తి మందిరం చర్వాధికారి నీకు వందరాల ప్రభావ దేవ యశు ప్రభా ఇచ్చిన సమయం బట్టి నీకు వందరాల ప్రభావం మరి యొక్క సమయంలో ప్రభావ ప్రభావ మరి యొక్క ప్రతిష్ట మనతో మరి మా ప్రతి పాకాన్ని శాపాన్ని కలిగి వేసి ప్రభావం రక్షించుకున్నందుకు మీకు వన్లాద్దని థ్యాంక్ యూ సీరియస్ దేవాయసీ ప్రభావ మరి ప్రతి బిడ్డని కృపర్ జ్ఞాపకం చేసుకుంటాను దేవాయసీ భయంకరమైన దినములు కాబట్టి ప్రభావ అలాంటి సమయంలో ప్రభావ మీరు మనం కాపాడి మమ్మల్ని రక్షించుకుని దేవాయసీ ప్రభావం మరి మాకు విలువనిచ్చి ప్రభావం మీ ప్రతి దీవు మీరు అనుగ్రహించినందుకు మీకు అదే రీతిగా ప్రభావం మరి రాని బిడ్డలు అందరినీ రప్పించండి ప్రభావ అదే రీతిగా ప్రభావ ఎంతో మంది ప్రభా రాలే పరిస్థితిలో ఉన్నారు ప్రభా మరి తిరుగులో మరికందరూ సంబంధండి బాబు ప్రభావం వాకింగ్ మాతో మాట్లాడండి ఇవన్నీ యొక్క పరిశ్రమ మరి ఆద్యం అంతా ప్రభావం మీరే తోడని అనిపిస్తారని ఏ ెడయని కృపా విడనాడని ప్రేమాడబాయని కృపా వీడనాడని ప్రేమా నన్నెంతవా నో బలపరచినో What's happening to you now? Where it's happening... Where it's happening, where it's happening... What's happening to you now? What's happening to you now? What's happening to you now? How it's happening to you now? How it's happening to you now? How it is? How it's happening... How it's happening... What's happening now well? How it's happening to you now? How it's happening... nannu vemba rentenu nannentana siraparachenu hena mayanini krupa vidanadani prema kannidilo elal anandi nannu daatinchina deva simhala ఓ నా లేను అంది నన్న విడిపించినా ప్రభువా కన్నీటిలో ఏలలు అంది నన్న ఉదాటించినా దేవా సింహమవో నా లేను అంది నన్న విడిపించినా ప్రభువా నన్ను బలపరచినా నన్ను వెంబడించెను నెంతగాన స్థిర పరచేను నన్ను బలపరచేను నన్ను వెంబడించెను నన్నెంత స్థిరపరచేను ఎడబాయని కృపాడనాడని ప్రేమా నేను ఎదుర్కొనలే పరిస్థితులు నా ఎదుటేవా నీ శక్తిని నేను కోరదను నన్ను విడిపించు నా దేవా యని కృపా పీడనాడని ప్రేమా నేనున్నతమైన స్థితిలో ఈ ఆశించితి వాహత నా కులేకున్న నా కృపనీ కూర్చాలునంటివే నేనున్నతమైన స్థితిలో ఉండాలని సిర్హతనా నా కృప నీకు చాలు నంటే నన్ను బలపరచేను నన్ను వెమ్మడించెను నెంతగా నా స్థిరపరచేను నన్ను బలపరచేను నన్ను వెమ్మణించెను నెంతగా స్థిర విడవాయని స్థిరనాడని సిస్టర్మ్మాయణికి స్తోత్రము పరిశోధ గునతనయ కృతమున మును పుభూ మండలబు జీవుల వినూని నక్షత్రుల మామను గడకు మేలు సగ చేసి నేవుని కి స్తోత్రము పరిశుద్ధుడ స్తోత్రమునములను రాత్రులను ఋతుోలా దివ్య మగ కాటను నిలిపి దీనములను రాత్రులను ఋతుోలా దివ్య మగ కట్లను నీలిపి తనయుడమి బను ఘనముగా మము సృష్టి చేసి నేవుని కి స్తోత్రమూ పరిషు గుడమా దునికి స్తోత్రమూ తొల్లినముల నర జాతి రోరణ వల్లతన మార్గమును వీడి తొల్లిన నర జాతి శోధన వల్లతన మార్గమును వీడి తల్లగా శాపము మనము విరచిన కర్తయగు మా స్తోత్రము పరిశుద్ధుడమా దేవునికి స్తోత్రము ప్రార్థన చేశాం పరిశుద్ధ తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతుడ గుమ్మ ఏసయ్య మీ కృతజ్ఞతలు ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని దానిసంగా మేము వచ్చినాం మాతో మాట్లాడండి మా సరి చేయండి ప్రభావం దేని విషయంలో భయపడకుండా చింతించకుండా ధైర్యంగా మీ నిరీక్షణ కలిగి ముందు పోలాగన సహాయపడండి ప్రభా తండ్రి అనేక నశించిపోతుండగా ప్రభా ఓ ప్రభు తండ్రి యుద్ధాలు యుద్ధ సమాచారాల గురించి నడుస్తుండగా అయినా క్రైస్తవ జీవితం ప్రభా నిలువెచ్చిన జీవితంలో ఉంటుండగా మీరు మాకు అనేకమైన విషయాలు బయల్పరుస్తూ ఏ రీతిగా ఓ ప్రవ్వ గొప్ప జన సమూహాన్ని మీ చెంత నడిపించాలనో మీరు మాకు బయల్పరుస్తున్నారు నైనా వీటిని గ్రహించేలాగన మా యొక్క ఆత్మీయ నేత్రం అనిపిపమని ప్రార్థిస్తున్నాం మీ మాదంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము అంతరం ఉండేలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడంత సమీపంగా ఉంటుంది అనేకలను మేము ఓ ప్రవ్వ మేము కూడా సిద్ధపడాలా ప్రభ నిలివచ్చని జీవితం నుంచి మమ్మల్ని బందరిని బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం కృపా వెంబడి కృప మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని తనుమల్ ముట్టండి అనారోగ్యంగా ఉన్న స్వస్థపరచండి ప్రతి ఆటంకపరిచి దురాత్మాధకర శక్తుల నీసాన బంధించండి గొప్ప సేవకులుగా లేవనెత్తి నడిపించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఈరోజు ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బ్యాబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథంలోని పదిహేడవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాము పదిహేడవ అధ్యాయము మహాబబులోను లేక మర్మమయమైన మహాబబులోను అన్న అంశం ఈ మహాబబులోను ఏది అనేది అనేక పర్యాయాలు మనం చూసినాం గతంలో తెలుసు మతపరమైన క్రైస్తవ జీవితమే మహాబబులోనని కానీ క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా ఏ కామెంటరీస్లో కూడా మనకి అది కనిపించేది ఏ కామెంట్రీస్లో కూడా అది మనకి కనిపించేది కాబట్టి ఈరోజు వరకు కూడా మతపరమైన జీవితంలో మహాబబులోని ఏంది అనేది వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్నారు ముఖ్యంగా మహాబబులోని ప్రకృతి సహజంగా చూస్తున్నారు కానీ ప్రకృతి సహజంగా అది లేదు పాతలంలోనికి అది వెళ్ళిపోయింది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండే ఒకప్పుడు ఇరాన్ ఇరాక్ ఉత్తర దిక్కున మైదానంలో ఉండే అది భూభాగంలోనికి వెళ్ళిపోయింది ఇప్పుడు లేదు అది దాన్ని తవ్వాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కొన్ని కోట్ల డబ్బు అవసరం దానికి కాబట్టి ధైర్యం చేసి దాన్ని తోతలేరు కాబట్టి అది ప్రకృతి సహజంగా లేదు కానీ ఆత్మీయ స్థితిలో ఉన్నది అది అదే మతపరమైన జీవితం అది మనకి ప్రభు జక్ర గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు ఒకరోజు మనకు చూపించిండేది అక్కడి నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికీ మహాబబులోను ఏ స్థితిలో ఉంది అంటే అది మనకి ప్రభు చూపిస్తున్నాడు అది మతపరమైన జీవితానికి సాదృశ్యమని ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము ఏంటంటే తెలుగు బైబుల్ ఎవరి దగ్గరనంటే చదవచ్చు ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయం ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఈ మృగము దేనికి సంబంధించింది ఈ ఏడు తలలు దేనికి సంబంధించింది అనేటి మనం పోయిన వారం నుంచి ధ్యానిస్తా ఒక విషయము మరోసారి జ్ఞాపకం చేయాల్సినది ఏంటంటే మృగము సైతానికి సాదృశ్యము ముఖ్యంగా ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయులు నేను చూపించిన రెండు మృగాలకు సంబంధించిన బోధ మొదటి మృగము రెండో మృగం మొదటి మృగము సముద్రంలో నుంచి బయటికి రావడము మూడో మృగము భూమిలో నుంచి రావడం కాబట్టి రెండు ఒకటి మృగమని నేను రుజుపరిచిన కొన్ని సంవత్సరాల క్రితం చూపించిన వాక్యాలు ఇవన్నీ ఎందుకు అంటే మొదటి మృగం ఎట్లా ఉందో దాన్ని చేష్టలే రెండో మృగం కూడా పాటిస్తుంది నేను చూపించిన వాక్యం కాబట్టి ఇవన్నీ చిహ్నాలు ఒకటే దాన్ని సూచిస్తున్నాయి అన్న విషయాన్ని మనం చేస్తాం ముఖ్యంగా ప్రజాగ్రంథం పదిహేడవ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఎనిమిదవ వచనంలో నీవు చూచుచున్న ఆ మృగము ఏందో ఇప్పుడు నేను చెప్తాను దాని మర్మమని దూత యోహాను భక్తుంతో మాట్లాడుతున్నాడు ఏడవ వచనంలో చూడండి ఆ దూత నాతో ఇట్లా నేను నీవేలా ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గురిచిన మర్మమును నేను నీకు తెలిపేదను కాబట్టి ఈ స్త్రీ ఆ క్రూర మృగము మీద కూర్చొని ఉన్నదంట ఆ క్రూర మృగానికి ఏడు తలలు పది కొమ్ములు కలిగి ఉన్నది అయితే నేను పోయిన వారం చూపించిన ఈ స్త్రీ ఎక్కడ కూర్చున్నది అని ఎవరికైనా జ్ఞాపకం ముందో లేదో ఎందుకంటే ఇది ఒక స్టడీ ఒక క్లాస్లో కూర్చొని నేర్చుకున్న లాగా ఉండాలి ఈ వాక్యం లేకపోతే కాదు వారం మళ్ళా ఏదో విధంగానే ఉంటుంది పరిస్థితి కాబట్టి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనంకి వచ్చేటప్పటికీ ఈ స్త్రీ విస్తారమైన జలముళ్ళ మీద కూర్చొని ఉన్నది విస్తారమైన జలములు అంటే జలములు అంటే ప్రజలు దేశాలు రకరకాల భాషలు రకరకాల తెగలు మనుషులు అని అర్థం అది చూపించిన గతంలో కాబట్టి స్త్రీ గొప్ప జనం మీద కూర్చొని ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ వచనం అదే అధ్యాయం మూడవ వచనంకి వచ్చేటప్పటికీ చూడండి ఒకసారి మూడవ వచనం అప్పుడు అతడు నన్ను అరణ్యముగా కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చొనున్న ఒక స్త్రీని చూచి కాబట్టి ఈ ఎర్రని మృగము పోయినవారం నేను చెప్పలేకపోయినాను టైం లేకుండా మనకి ఈ ఎర్రని మృగము మీద కూర్చొనుంది అదే మొదటి వర్షంలో విస్తారమైన జలముల మీద కూర్చొని ఉంది మూడవ వర్షంకి వచ్చేటప్పటికీ ఎర్రని మృగం మీద కూర్చుంది ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వష్టనంకి వచ్చేటప్పటికీ ఎక్కడ కూర్చుందో చూడండి ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అంటే ఆమె ఏడు కొండల మీద కూర్చొని ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం అంటే ఏడు కొండలు తర్వాత ఆ ఎరని మృగము దాని తర్వాత విస్తారమైన జలములు మూడు ఒకటే అన్న సూచన ఒకటి దొరికింది మనకి ఇంట్లో కాబట్టి మనం రాసుకుంటేప్పుడు ఏం చేయాలంటే వైట్ పేపర్ మీరు తీసుకొని రోజు కాలమ్స్ వేసుకోవాలా రోజు కాలమ్స్ వేసుకొని ఇవన్నీ రాసుకుంటే ఏమి ఏంటంటే బహు కండ్ల కట్టినట్టు చూపిస్తారంట దేవుడి లేకపోతే ఏమవుతుందంటే మనం చదువుతూడు మన మైండ్ లో తయారు చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కానీ మన మైండ్ లో అట్లాంటి తయారు చేసుకున్నట్టే మన మైండ్ అట్లా ట్రైన్ కాలే గతంలో కాబట్టి అవట్లా బ్లైండ్గా చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నట్టు ప్రభు మనకు ఒక విధానాలు నేర్పించండు కాబట్టి ఆ విధానాలతో ఈ వాక్యాలు చూస్తే నీ అంతటా నువ్వే వీటిని గ్రహించగలవు ఎందుకంటే నీకు పరశుధాత్మ అభిషేకం ఉంది పరశుధాత్మ ఉన్నప్పుడు వాక్యం చూస్తున్నప్పుడు అతడు వీటన్నిటిని నీకు ఏ రీతిగా అర్థం చేసుకోవాలన్నా జ్ఞాపకం చేస్తారు కాబట్టి ఈ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అయ్యరాని మృగానికి సంబంధించినవి ఎందుకంటే దాని ఏడు తలలు అది ఏడు తలలు అస్థి కూర్చున్న ఏడు కొండలు ఇవన్నీ ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది లేక ఇంకొకరి చెప్పాలంటే ఈ ఏడు కొండలు ఎరని మృగము విస్తర జలములు అన్నీ ఒకటే అయితే ఈ ఏడు కొండలు గురించి మాట్లాడేటప్పుడు పదో వర్షంలో దానికి ముందు తొమ్మిదో వర్షనం ఏమిటంటే ఇందులో జ్ఞానం మనసు కనపడును అంటే ముఖ్యంగా ఈ అధ్యాయం నేర్చుకోవాలంటే ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే నీకు జ్ఞానం ఉండాలంట చెప్పండి బైబిల్లో మనకు తెలుసు ఎవరికి జ్ఞానం ఉంటుంది ఐదు బుద్ధిగల కన్యకలే కదా వదిలేని కన్యకలకు ఇవి అర్థం కావు వాళ్ళ కన్యకలే రక్షణ పొందిన కానీ వారికి ఇవి అర్థం కావు కాబట్టి ఐదు బుద్ధిగల కన్యకలు ఎవరు అంటే లక్ష మంది వీరి సేవా జీవన విధానం ఏంటంటే గొప్ప జనము వీటిని చూచిలాగా వారికి బయలుపరచడం కానీ సమస్య ఏంటంటే గొప్ప జనము సర్పంల తేళ్ల సహవాసంలో ఉంది కాబట్టి ఆ మురుగం యొక్క సహవాసంలో ఉంది గొప్ప జనం విస్తర జలములు ఆ గొప్ప జనం మీద ఈ స్త్రీ కూర్చొని ఉంది కాబట్టి ఆ స్త్రీ ఆ పరిశుధ రక్తం చేత మత్తిలింది కాబట్టి గొప్ప మీద మహాబబులోను ఈరోజు వాళ్ళ మీద బలవంతం చేసి వారిని దోచుకుంటుందన్నట్టు మతపరమైన జీవితం సాదృశ్యం కానీ లక్షా నలభై నాలుగు వేల మంది ఆ మొదటి మూడు గుంపుల సహవాసంలో ఎప్పటికి ఉంటారు ఒకవేళ ఈ సత్యని గ్రహిస్తే నువ్వు ఒంటరి వాడవు విషయం ఈరోజు నువ్వు తెలుసుకుంటావు నువ్వు అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఈ బోధలో మన అర్థం చేసుకుంటున్న ఈ బోధ విధానాలకు వచ్చి కూడా మతపరమైన బబులోనికి వెళ్ళి కష్టాల పాలేస్తూ ఉంటారు చాలా గమనించిన కేసెస్ నేను అనేసి వాళ్ళ నేను ఎప్పుడు ఆటంకపరచలేదు ఎందుకంటే ఇది స్వేచ్ఛ కదా మతపరమైన జీవితం లో ఎక్కడ నియమాలు నిబంధనలు ఉంటాయి కానీ మాది మన దాంట్లో నీకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చేయండి ఏర్పరచుకోవాలి నీ ఇష్టం మంచి చెడు అని తెలివినిచ్చి వృక్ష ఫలాలు తింటావా జీవ వృక్ష ఫలాలు తింటావా రెండింటికి మధ్యలో నిన్ను పెట్టిండి దేవుడు అది నీ ఇష్టం అన్నట్టు జ్ఞానం ఉంటే జీవ వృక్ష ఫలాలు తింటావు తెలివి ఉంటే మంచి చెడు అన్న విషయాలను నేర్చుకొని పోతుంటావు కాబట్టి బుద్ధి గల వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇందులో జ్ఞానం ఉన్నది అన్నప్పుడు మిమ్మల్ని వాక్యాలలో ఇందులో జ్ఞానం గల మనసు కనబడనంటే ఎవరు వీటిని గ్రహించగలరో వాళ్ళకి జ్ఞానం గల మనసు ఉందన్నట్టు కాబట్టి ఒకవేళ నీకు గ్యాలంగాల మనసు దినిను దీనిని నువ్వు సునాయసంగా గ్రహిస్తావు సునాయాసంగా ఇతరులకు నువ్వు ప్రకటిస్తావు ఎక్కడ నీకు ఆ యొక్క ఏమంటాం కాన్ఫిడెన్స్ ఉంటుంది నీ అందు నీకే విశ్వాసం ఉంటుంది నేను చెప్తుంది కరెక్ట్ అండ్ అయితే పదో వర్షంకి మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయేరు ఒకడున్నాడు కడమవాడు ఇంకాను రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలము ఉండవాలేను అయితే వీడికి కొంచెం కాలమే అన్న విషయము నేను పోయిన వారము చూపి చాపేశాను దీనికి సంబంధించిన ఈరోజు నేను కొన్ని మీకు చూపిస్తాయి ఎందుకు కొంచెం కాలం ఉంది ఈ వచ్చేవాడెవడు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలము ఉండవాలిను గతంలో నేను చూపించిన ఏడుగురు రాజులు ఎవరనేది పోయిన ఆధారం కూడా క్లుప్తంగా నేను చూపించిన వచ్చే వారం నుంచి ప్రతి రాజ్యాని గురించిన విషయాలు నేను మీకు చూపించబోతున్నా మొదటిదిగా పోయినవరని చూపించినది మీకు అది ఐగుప్తు చరిత్రలో ఉండే కానీ ఈరోజు తిరిగి అది ఉంది నేను చూపిస్తా వాక్యం అప్పుడు ప్రకృతి సహజంగా ఉండే ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్న ఇవన్నీ రాజ్యాలు అయితే ప్రపంచాన్ని గడగడలాడించిన రాజ్యాలు ఒకప్పుడు అయితే వాటి కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తా ఆద్య మనము దానియల్ గ్రంథంలో చూసినప్పుడు రెండో అధ్యాయంలో మరోసారి రోజు చూడబోతుంటాం దానానికి సంబంధించిన విషయాలు కాబట్టి వచ్చేవాడికి చాలా తక్కువ సమయం ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ తక్కువ సమయం లేక ఇంగ్లీష్లో షార్ట్ స్పేస్ అని అయితే ప్రకటన గ్రంథంలో కూడా మనం పదవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఈ షార్ట్ స్పేస్ అనేది ఏంది అయితే ఈ షార్ట్ స్పేస్ అనే విషయం అంటే ఏంటంటే కొద్ది సమయమే సైతానికి కూడా కొద్దిగానే సమయం సైటన్ హ్యాజ్ అ షార్ట్ టైం అని నేను ఒక సిక్స్ సెవెన్ అవర్స్ రికార్డింగ్ చేసింటి కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథం మనం చూస్తాం ఆ వాక్యం సైతానికి కొద్దిగానే సమయం కలదు అన్న వాక్యం అది ఒక సెవెన్ అవర్స్ రికార్డింగ్స్ లో ఉంటాయి అన్నట్టు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ ప్రకటన గ్రంథంలో మనం ఇప్పుడు చూస్తున్నాము పదిహేడో దానిలో ఈ ఎనిమిదవ రాజు వాడికి చాలా తక్కువ సమయం ఉంది చానా షార్ట్ షార్ట్ స్పేస్ అని ఉంది ఇంగ్లీష్ లో తెలుగులోకి వచ్చేటప్పటికీ అతడు కొంచెం కాలము ఉండవలేను అంతే ఇంకా కొంచెం కాలమే అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆ కడమవాడు అంటే ఎనిమిదవ వాడు అన్నట్టు ఎందుకంటే ఏడుగురు రాజులు ఉన్నారు ఏడు మంది అందులో ఐదు మంది కోల్పోయినారు ఇప్పుడు అక్కడ ఉన్నాడు అంటే ఆరో వాడు ఉన్నాడు కడమవాడు ఇంకా రాలేదు అంటే ఏడవది ఏంది అనేది నేను మీకు పోయిన వారం చూపించిన దాని క్రింద రెండవ మరోసారి చూపిస్తే రోజు 7 తర్వాత వచ్చేది ఎనిమిది ఎందుకంటే అక్కడ చూస్తాం మనము వచ్చినప్పటితోడు కొంచెం కాలమే అని విషయం జ్ఞాపకం చేయబడుతుంది అడ కడమవాడు ఎన్నో వాడు అంటే సాధారణంగా ఎవరన్నా చూస్తే దీని ఏమంటే ఇది ఏంది బ్రదర్ పదో వచనాలు ఇంత క్లియర్గా ఉంది కదా మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడు ఉన్నాడు అంటే ఆరో వాడున్నాడు కడమవాడు ఏడు కదా అంటారు కానీ కడమ కడమవాడు ఏడు కాదు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఏడవది మన ప్రభు రాజ్యం కానీ కడమవాడు మన ప్రభు రాజ్యంలకు సంబంధించిన వాడు కాదు ఎందుకంటే పదకొండవ వర్షాలు చూస్తాం అది ఉండినది ఇప్పుడు లేనిదినైనా ఆ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడున ఉండి తానే ఎనిమిదవ రాజ్ అగుచు నాశనంనకు పోవును ఎనిమిదే షార్ట్ టైం అన్నట్టు ఈ ఎనిమిదవ రాజు శాశ్వతానికి శాశ్వతంగా నరకానికి పోతాడు అంటే ఈ ఎనిమిదవది నరకానికి పోయేడుది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏడు నుంచి వచ్చిందని చెప్తున్నాడు అక్కడ అయితే ఏడు ఏంది అనేది మీకు అది అర్థం కావాలంటే మొదటి ఆరు అర్థం కావాల ఈ పదవ వచనానికి సంబంధించిన వాక్యాలు బరు బహు దీర్ఘంగా నేను చూపించాను అయితే ఇవన్నీ ఇక్కడున్న చిహ్నాల చిహ్నాలన్నీ దేనికి సూచిస్తున్నాయి అంటే సైతానికే సూచిస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ప్రతి చిహ్నము సైతానికి సంబంధించింది వాడు విస్తార జలముల మీద అధికారం వాడు కాబట్టి ఎట్లా పొందుకున్నాడంటే ఈ సత్యం అర్థమైనప్పుడు నీ సేవా జీవితము నీ ఆత్మీయమైన జ్ఞానము ఇక మీద ఉన్నట్టు ఉండదు ఆ ఒక్కటే వాక్యం నేను మీకు చూపిస్తాయి రోజు మీరు ఆశ్చర్యపోతారు కొలశ రాసిన పత్రికలో అది అర్థమైతే మీకు చూడండి ఒకసారి కొలసివ రాసిన పత్రిక ఎవరు చూపించగలరు ఎవరు చదవగలరు కొలసలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఎవరికన్నా అవకాశం కూడా చదవచ్చు ఆయన ఆయనతో కూడా మిమ్మల్ను జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాధులుగా చేసి సిలువ చేత వారిని పట్టి తెచ్చి పహాటముగా వేడుక కనబరిచను ఒక్క వాక్యం అర్థమైతే నాకు ఎందుకు ప్రవాహిశ్రమలు అని ఎవరున్నాడు నా పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అని ఎవరు ప్రశ్నించారు నా భవిష్యత్ ఏమవుతుంది అని ఎవడు భయపడాడు ఎందుకంటే ఏసుప్రభు యొక్క మరణము గురించి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో మనం చూసినాం గతంలో ఆయన ఎందు నిమిత్తమైతే ఆయన ప్రాణానికి క్రయధానంగా పెట్టిండే అందరూ అంటారు పాపక్షమాపణ పాపం నిమిత్తమే అంటారు కానీ సైతాన్ని ఓడగొట్టనీ శాశ్వతంగా అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే సైతాన్ని నిరాయుధంగా చేసిండు అంటే వాడికి ఇంకా ఏ ఆయుధాలు మరోసారి జరిపారు అది ఆయనతో కూడా మిమ్మల్ని సమ జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాధులుగా చేసి నిరా నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సమతో వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుక కనపరిచను చూడండి బహాటంగా వేడుక కనపరిచను అంటే సైతాన్ని బంధించి వాన్ని ఓడగొట్టి వాని అనుచరులందరినీ ఓడగొట్టి నిరాదలు చేసింటారు అంటే సైతానికి ఏమీ పవర్ లేదు అని వాక్యం చెప్తున్నాడు ఈరోజు చాలా మంది సైతానికి ఎక్కువ శక్తి ఉంది సైతాన్ గారు పనిచేస్తుంటే బ్రదర్ అంటారు అర్పించి తన సైతానికి ఏ శక్తి లేదు అని ఈ వాక్యం చెప్తుంది చూడండి విశ్వాసం ఎప్పుడు వస్తుంది వింటేనే కదా ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని నీ జీవితంలో స్వీకరిస్తావో ఈరోజు నేను స్వీకరిస్తున్నాను వాక్యం అన్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సైతానికి భయపడవు ఎందుకంటే వాడు ఆల్రెడీ ఓడిపోయిడు తెలియనదు వాడు ఏమనుకుంటున్నా అంటే సృష్టికర్తను నేను చంపుతున్నాను అనుకున్నాడు పిచ్చోడు నాకు తెలివే లేదు వానికి వాడు అక్కడ పర్మనెంట్గా పవర్ లెస్ అయిపోయిండు ఈరోజు వానికి పవర్ లేదు ఈ సత్యం గ్రహిస్తే నువ్వు ఇంకా మీదట దేనికి భయపడవు నీ సేవలో ఎవడు కొడుకునికి వస్తాడో ఎవడు చంపనీకి అని నువ్వు ఎప్పుడు భయపడవు ఊర్లోకి పోతేడు అడవులకు పోతప్పుడు భయం భయంతో సేవ చేయని నువ్వు పోయిన లేదు ధైర్యంగా ఉంటావు ఏ రోజు మనం షేక్ కాలేదు నువ్వు అడుగులలో ఏ రోజు నేను భయపడలేదు ఎన్నెన్నో మనుషులు చెప్తుంటారు ఇక్కడ ఇట్లుండదు అట్లుంది పరిస్థితులు అని అయినాగా నేను ఎప్పుడు భయపడలేదు ఎందుకంటే ఒక్కసారి పరిస్థితులను చూసినప్పుడు మనుషులు అవిశ్వాసలు కానీ పరిస్థితుల కంటే గొప్ప దేవుడు నీ అన్న విషయం గ్రహించినప్పుడు పరిస్థితులు నేను చూసి పరిగెత్తిపోతాయి కాబట్టి ప్రతి సైతాను చీచ శక్తులన్నీ అతను నిరాధాయ ఆదాయ వాటికి ఆయుధం లేదు వాటి దగ్గర ఏ ఆయుధం లేదని చెప్తున్నాడు పౌలు వాటి దగ్గర ఏ ఆయుధము లేదు నిరాధాలంటే ఆయుధాలన్నిటినీ తీసి పడేసిండు దేవుడు కాబట్టి పడేసి ఏం చేసిండు వాటి శక్తులను ఎగ్జిబిషన్ల కట్టి గాలికి అట్లా కట్టిపడేసిండు వాటిని ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి అవన్నిటినీ హృదయంలో సైతాన్ చేతులు అన్నిటి కట్టి గాలిలో ఎగరేస్తుంటే ఎట్లుంటాయి అందరు నవ్వుతుంటారే పిచ్చోట్రా వీడు అని అందరు నవ్వుతంటారు అట్లా సైతాను వాని అనుచరులని దేవుడు నిరాధాయులు చేసిండు అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు ఇరవచ్చు కానీ ఒక విషయం జ్ఞాపకం చేసిండు ఒక రెండు రోజుల క్రితం వానికి పవర్ వస్తుంది వాడికి ఆయుధాలు వస్తున్నాయి ఎట్లా వస్తునే అంటే మనుషులు ఇస్తున్నారు వానికి వాడి దగ్గర ఏ ఆయుధం లేదు కానీ వానికి ఆయుధం లాగా మనుషులే ఇస్తున్నారు ఏ రీతిగా హవ్వ వానికి ఆయుధం ఇచ్చిందో అంటే వాడికి పవర్ లేనప్పుడు వానికి పవర్ ఇచ్చింది వాడికి అధికారం లేనప్పుడు వానికి అధికారం ఇచ్చిందమే మనుషులకు ఇచ్చిన అధికారాన్ని సైతానికి ఇచ్చేసిండ్రు వాళ్ళిద్దరు పాపం వలన ఈరోజు కూడా అంతే ఎవడన్నా పాపం చేస్తా తిరిగి పాపం చేస్తున్నాడంటే వానికి ఆయుధాలు ఇస్తున్నా అన్నట్టు నువ్వు అపవిత్రతంలో పడిపోతున్నావంటే వాడికి నువ్వు ఆయుధం నీ జీవితంలో తిరుగుబాటుతనం చేస్తున్నావు నువ్వు వానికి ఆయుధం సేవకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు వానికి ఆయుధం నువ్వు అబద్ధ బోధలో ఉన్నప్పుడు నువ్వు దుర్నీతిని వెతికినప్పుడు అపవిత్రమైన జీవితము మత్సరం కలిగిన జీవితము విమతములు మత కళల్లో కల్పించే జీవితాలు ప్రభుకి వాక్యానికి విరుద్ధంగా ఉండే జీవితం ఇది నీతిని విడిచిపెట్టిన జీవితం పరిశుద్ధంగా జీవించే జీవితం దేవుని సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన జీవితం ఇవన్నీ వానికి తిరిగి ఆయుధాలు ఇవ్వడం అన్నట్టు అందుకే వాడు నిరాధాడు కాబట్టి వాడు దివారాత్రంలో పనిచేస్తున్న ప్రకటన గంధం ప్రణాధ్యంలో ఎందుకంటే వానికి పవర్ కావాలంటే వానికి పవర్ దేవుడు తిలగించి మొత్తం పవర్ పవర్లెస్ చేసి పడేసిండి మరి వాడికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది వాడికి పవర్ రావాలంటే తిరిగి మళ్ళా మనుషుల దగ్గరికి రావాల వాడు అందుకే మనల్ని కోరుకుంటాడు మన శరీరాల కోరుకుంటాడు మన మన శరీర వ్యామోహాలు కలిగినప్పుడు వాటిని తీర్చుకున్నప్పుడు వానికి పవర్ వస్తుంది అన్నట్టు నువ్వు ఎంతగా పాపం చేస్తే వానికి అంతగా పవర్ వస్తూ ఉంటుంది అందుకు వాడిని పవర్లెస్ చేయాలంటే లక్ష నలభై మందిలో ఎటువంటి నిందలు నిండవు వారి నుజటి మీద ఎటువంటి నింద నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవిస్తే వాడు అంతగా బలహీనుడు అయిపోతాడు అందుకే ఎందుకు సైతాన్ శక్తులు మన గ్రూప్స్లలో రాలేవు అంటే మన వాళ్ళందరూ పరిశుద్ధంగా జీవిస్తారు కాబట్టి మన దగ్గరికి రాలేవాడు వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు ఏదో రూపకంగా వీళ్ళకు దూరాల వీళ్ళ శరీరాల పరిస్తే నాకు పవర్ కానీ వాడికి పవర్ రానియకుండా మనం చేస్తా ఉన్నాం మనం అట్లనే ప్రకటిస్తూ ఉన్నాం ఎక్కడ పోయినా కానీ పరిశుద్ధంగా జీవించాలా మీరు అపవిత్రతగా బయటికి రండి ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చండి ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానించండి మెడిటేట్ చేయండి వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించే వాడు వాక్యం చెప్తుంది కాబట్టి ఆ రీతిగా చేయడం వల్ల మీరు వాడిని తిరిగి నిరాయుధాలుగా చేస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడైతే తిరిగి మళ్ళా లోకంత తట్టు తిరుగుతూ ధన తట్టు తిరుగుతూ అవినీతి పరంగా ఉంటావో వాడికి ఇంకా పవర్ వస్తూ ఉంటుంది అన్యులు వాడికి పవర్ ఇస్తూ ఉంటే మనము వాడిని తిరిగి పవర్లెస్ చేస్తూ ఉంటాం అందుకే నువ్వు ప్రార్థన చేసే దయాలు పడిపోతాయి ఎందుకు పడిపోతాయి అంటే నువ్వు నీ దగ్గర వాడి పవర్ నడవదు ఎవరైతే రక్షణ పొంది ఆయన కొరకు సమర్పించుకున్నాడో వాడిని ఎదుట నిలబడలేడు ఎందుకంటే వాడు పవర్లెస్ అని నీకు తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఈ సత్యాన్ని గ్రహించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు వాక్యం చెప్తప్పుడు అనేకులకు సువార్త ప్రకటించి వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు ఈ సత్యం నువ్వు గ్రహించిననుకో నువ్వు ఎప్పటికీ భయపడు అనేక పర్యాలు రకరకాల ప్రాంతాలలో ప్రార్థన చేసేటప్పుడు దయలు పట్టిన వాళ్ళు కనిపిస్తారు వాడు విజృంభించిట్లా మీదికి వస్తారు కానీ అంటే మనల్ని భయపెట్టి చూస్తాడు కాని అంటే నువ్వు ఎప్పుడో ఓడిపోయినావు నీకు పవర్ లేదు చెప్తున్నా నాకు తెలుసా వాక్యం నువ్వు అని చెప్తా కొలస పత్రిక రెండో అధ్యాయం పదిహేనవ వచనంలో ఏస్లో నేను శాశ్వతంగా నిరాధాయుడుగా చేసిండు నీ దగ్గర ఏ ఆయుధాలు లేవు నీకు మేము ఏ ఆయుధాలు ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో అని నా మనసులే ప్రేయర్ చేస్తా అవి వెళ్ళిపోవాల్సిందే టైం వచ్చేసింది ఇది విడిచిపెట్టాల్సింది ఈరోజు నువ్వు నువ్వు మళ్ళీ ఎప్పటికి రావద్దు వీర శరీరాలలో నీ నోటి ద్వారా వచ్చే మాటలు నెరవేరుతాయి విశ్వాసులకు అవే తగుతాయి వాటికి మించి ఇంకా ఏవి మాట్లాడినా ముసలమ్మ ముచ్చట్లే కాబట్టి సైతాన్ ఎప్పుడో ఒడిపేండి వాడు వాని దగ్గర ఏ పవర్స్ లేవు కాబట్టి నువ్వు వానికి ఏ పవర్ ఇవ్వద్దు నువ్వు బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా ఎక్కడ అక్రమంగా ఉన్నవో అక్కడ సరి క్రమంలోనికి నువ్వు రావడం నేర్చుకోవాలా అది మనకు అనుగ్రహించబడ్డ సేవా పరిచర్య కాబట్టి వాడు నిరాధాడిగా కానీ వాడేం చేస్తున్నాడు గొప్ప జన సమూహంలోంగి దూరి వారి శరీర వ్యామోహాల ద్వారా వాడు పవర్ఫుల్గా తయారైండు తయారై ఎక్కడైతే ఏ సంఘం కొరకు ప్రభువు తన ప్రాణాన్ని క్రైదనంగా పెట్టిండో ఆ సంఘాన్ని చెరిపి వాడు బుద్ధిని చేసిండు కానీ బుద్ధిగల వారిని కూడా దేవుడు పక్కగా ఏర్పరచుకున్నాడు ఒక చిన్న గుంపుని వారు ఎవరో కూడా తెలుసు వారికి పోయి చెప్పాలంటే వారు ఆ యొక్క సర్పంలతోనూ తేళ్లతోనూ సహవాసంలున్నారు వారి చేత చిక్కబడి ఉన్నారు అది వారి మీద కూర్చొని ఉంది ఆ మృగం ఆ స్త్రీ మొత్తం సిస్టమ్ అది ఒక సిస్టమ్ ఆ స్త్రీతో పాటు మృగం అది అదొక అంటే దాని మీద కూర్చుంది కాబట్టి దానిలో ఒక భాగం అన్నట్టు ఒక అవయవంగా తయారైపోయింది దేవుడు మత సంఘాన్ని తన శరీరంగా మార్చుకుంటే ఆ శరీరము అపవిత్రంగా అయిపోయి బుధిలైనదానిలాగా మతపరమైన జీవితంగా మారిపోయింది దేవునికి మతము అంటే అసహ్యం మనకు కూడా ఎందుకంటే మత ఆచారాలు దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాయి అతన్ని ప్రేమించడం బహు తక్కువ ఈరోజు పెద్ద పైన జీవితంలో ఎక్కడ కూడా దేవుని భయం భక్తి కనిపించదు అందుకు వాళ్ళు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు ప్రేయర్స్ ఉండవు ఫాస్టింగ్ ప్రార్థనలు ఉండవు మెడిటేషన్స్ ఉండవు ఎక్కడా సరిగా ఆరాధన ఉండదు ఎక్కడ పరిశుధాత్మ ఆనందంగా అనిపించదు అక్కడ పరిశుదాత్మ లేడం తెలిసిపోతు పోతే తెలిసిపోతుంటుంది పాస్టర్లు ప్రేయర్లు చేయలేని జీవితంలో ఉన్నారు పాస్టర్లు రకరకాల రోగాలతో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు కానీ సంగస్తలకు సువార్త ప్రకటించలేని స్థితి రక్షణలోనికి నడిపించలేని పాస్టర్స్ అసలు వాళ్ళకి సువార్త చెప్పడం కూడా రాదు ఎన్ని కేసులు చూసినామో వాళ్ళకి సువార్థ అంటే తెలియదు సంపూర్ణ సువార్త అంటే అసలే తెలియదు వాళ్ళకి సంపూర్ణ సువార్త అంటే తండ్రి ఏ రీతి అయితే కుమారుని లోకంలో నుంచి మొదలుకొని చీకట్లో గొప్ప జనం నడుస్తూ ఉన్నారు సంచరిస్తూ ఉన్నారు వాళ్ళకి వెలుగుని ప్రకటించడం కొరకు ఇష్టమని పంపించింది లోకంలో ఈశ్వర విలోకానికి వెలుగై వారిని రక్షణ నడిపించిండు ఆయన మరణించి సమాధి చేయబడి మూడు నెలలు తిరిగి లేచిండు ఆయన తిరిగి తిరిగి లేచి పరలోకానికి ఆహరోణమైనాడు తిరిగి రానయన్నాడు ఆడ వరకు చెప్పాల ఆయన వచ్చినాక మనల్ని తిరిగి తీసుకొని వెళ్తాడు శాశ్వత కాలం ఆయనతో పాటు మనం ఉంటున్నాం ఈ లోకంలో తిరిగి రాజ్యం వెళ్తాం మనం అది సంపూర్ణమైన సువార్థ ఈ సంపూర్ణమైన సువార్థ ఎవరు చెప్పరు ఈ చర్చస్లలో ఒక భాగం చెప్తే ఇంకోటి చెప్పరు ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్పరు సంపూర్ణంగా సువార్త ఎక్కడ లేదు చర్చస్లలో ఎందుకు అంటే అది విజృంభించి బబులోనిలాగా తయారైంది ఆ స్త్రీ ఆ మహాజలంల మీద కూర్చొనింది ప్రపంచాత్మకంగా కానీ మనకు వాటితో ఏ సహవాసం లేదు అందుకే మనల్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చిండు ఈ సత్యాలు చూపించడానికి నువ్వు ఆకాశవాసీవు కాబట్టి నువ్వు పైనన్నావు కాబట్టి కింద ఏం జరుగుతుందో చూడగలుగుతున్నావు అదను నువ్వు కిందనే ఉండిపోయింటే ఈ రోజుకి అవి ఎప్పటికీ నువ్వు గ్రహించలేకపోతుంటే నీ జీవితంలో ఏ రోజు కూడా ప్రకటన గ్రంథాన్ని నువ్వు అర్థం తీసుకోకపోయేవాడివి ఈరోజు తొంభై ఐదు శాతం చర్చికి ప్రకటన తెలియదు ప్రపంచమంతట ఎందుకంటే వాళ్ళు కామెంట్రీస్ చదువుకొని ఇది నాకు సంబంధించింది కాదులే బయట వాళ్ళకి సంబంధించింది అనుకుంటున్నారు కానీ ఇది నీకు సంబంధించింది తెలియదు కాబట్టి ఈరోజు ఆ యొక్క దాని గ్రంథము రెండవ అధ్యాయం మనం చూడబోతున్నాం ముఖ్యంగా ఈ ఈ కొండలు ఈ ఏడు కొండలకు సంబంధించిన విషయాలు క్లుప్తంగా నేను మీకు చూపించేస్తాను మొదటిదిగా ఈ యొక్క కొండ అంటే దేనికి సంబంధించిందనని మనం అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఎక్కడ చూస్తామంటే మలా మలాకి గ్రంథాలు మనం చూస్తాం మలాకి గ్రంథము మొదటి అధ్యాయము మూడు నాలుగు వర్షాలు వరుణ బ్రదర్స్ ఎవరంటే చదవచ్చు మలాకి గ్రంథము మనం గతంలో బహుదీర్ఘనిచ్చిన ఈ అధ్యాయాన్ని అతని పర్వతములను పాడు చేసి అతని శ్వాసములను అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమై తిమి పాడైన మన స్థలములను మరలా కట్టుకుందము రండని యదోమీయులు అనుకుందురు అయితే సైన్యములకు అధిపతికు యహోవ సెలవిచ్చినదేమనగా వారు కట్టుకున్న నేను వాటిని కింద పడదో ఇదును ఈ యొక్క కొండలు దేనికి సంబంధించినది అన్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము ఇంగ్లీష్ లో తెలుగులో నక్కలను కానీ ఇంగ్లీష్ లో గట్ట సర్పంలో ఎంత తేడా చూడండి నక్కలకి ఘట్ట సర్పానికి డ్రాగన్స్ ఆర్ వేస్టెడ్ ఫర్ ద డ్రాగన్స్ అని ఇంగ్లీష్ లో ఐ లేర్ మౌంటైన్స్ వేస్ట్ వారి కొండలను ఏం చేస్తానంట బ్రదర్ మళ్ళా చదువు మూడో వచనం ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని శ్వాసమును అరణ్యం పొందున్న నక్కల పాలు చేచి మనము నాశనం అయితే మన స్థలములను మరలా కట్టుకుందము రండని ఏదోములు అనుకుందురు అయితే అయితే ఇవి ఏదో కొండలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు దేవుడు ఏదో కొండలు అంటే ఏషావు సంతతికి సంబంధించింది అంటే ఎర్రనిధి ఏషావు అంటే ఎర్రని వాడు అని అర్థం కదా కాబట్టి మృగము ఎర్రనిధి అన్నప్పుడు ఏషావు గుంపుకి సాదృశ్యం అనే విషయం చేస్తున్నాడు అయితే ఏషావు గురించి మనకు తెలుసు ఏషావుకి యాకోబుకి విరుద్ధం కదా మహావైరం అది ఏషావు ఎర్రనివాడు లేక తేళ్లకు సంబంధించిన వాడు ఏరుపంటే తేలు తర్వాత ఆ యొక్క ఏషావు గురించి మనము చానా కాలం కింద గణించినాం ఉపాధ్యాయ గ్రంథం అంతా ఒకటే అధ్యాయం ఉంటుంది అనుకుంటుంది అది మొత్తం ఏషావుకు సంబంధించిన వాక్యాలు అందులో ఏషావు మాన్యానికి సంబంధించింది ఆ యొక్క కొండలను ఆయన అవి పాడైన స్థలం ఉంటాయి అన్న విషయాన్ని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు అతని పర్వతములను పాడు చేసేదను కాబట్టి ఎన్ని పర్వతములు అనేది మనకు తెలియదు ఇక్కడ కానీ పర్వతములు అని అతని పర్వతంలో పాడు చేసి అతని శ్వాసను అరణ్య మంది నక్కల పాలు చేసి తిని ఆయన ఆల్రెడీ వాటిని నాశనం చేసిడు అని చెప్తున్నాడు దేవుడు తర్వాత వాళ్ళు అంటున్నారు మేము నాశనం అయిపోయినాం కానీ తిరిగి మళ్ళా కట్టుకుంటాం అని అనుకుంటున్నారు మీరు ఎన్నిసార్లు కట్టుకున్నా నేను వాటిని కొలగొడతా అంటున్నాడు దేవుడు ఎందుకు వీరు దేవుని బిడ్డలకి విరుధం యాకోబుకి విరుదం కాబట్టి ఏషావు సంతతి వాళ్ళు దేవుని బిడలకి విరుద్ధం ఒకసారి చూడు బ్రదర్ హెబుల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహార వచనం పౌలు ఈ విషయాన్ని హిబ్రి సంఘానికి చెప్తప్పుడు గుర్తు భవిష్యత్తులో క్రైస్తవులు ఎట్లా తయారవుతారనే విషయాన్ని హిబ్రి సంఘానికి మాట్లాడుతుంది పన్నెండవ అధ్యాయము పదహార వచనంలో ఒక పూటి ఒక పూట కూటి కోసము తన దేశపు హక్కును అమ్మి వేసిన ఏషవ్ వంటి భ్రష్టుడైన ఎభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకును మిమ్మల్ని మీరు చూసుకోమంటున్నాడు మీలో అట్లా తయారవుతారేమో చూసుకోండి అంచడం అంటే ఒక పూట కూటి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హమ్ము అమ్ముకొనిన భ్రష్టడు భ్రష్ట భ్రష్టత్వము అంటే భక్తుల నుంచి దిగజారిపోయిన వాళ్ళని భ్రష్టత్వం అంటే నాశనం అయిపోతున్నారు అన్నట్టు సంపూర్ణంగా సైతాన్ని అనుసరించే వాళ్ళు అన్నట్టు భ్రష్టత్వం అంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును పోగొట్టుకున్నాడిన దేవుడు జ్యేష్ఠత్వ జ్యేష్టత్వపు హక్కు అంటే ఆత్మీయస్థితిలో రక్షణ అనుభవం రక్షింపబడ్డ వారందరూ ప్రథమ ఫలం అందులో మన ప్రభు మొదటి అతన్ని వెంబడించిన మనం అందరము ప్రథమ ఫలం అన్నట్టు అయితే జ్యేష్ ప్రథమ ఫలము అనుభవాన్ని దేవుడు దాన్ని తృణీకరించి నిర్లక్ష్యం చేసిండు అందుకు యాకోబు ఆసక్తి దాన్ని పొందుకున్నాడు అన్నట్టు కాబట్టి యాకోబు ఇప్పుడు ఏం చేసింది రోల్ రివర్స్ అంటుండే ఇక్కడ పౌలు మొదటి వారు కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదరని కొంత రాష్ట్ర పత్రికలో అధ్యాయంలో ఆ రీతిగా పౌలు ఇక్కడ ఏమంటుండంటే మీలో అంటే మీరు యాకోబు సంతతి మీలో ఏషావు వంటి భ్రష్టత్వము వ్యభిచారం వాళ్ళు ఉంటనేమో జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు అంటే యుగ సమాప్తంలోకి వచ్చేటప్పటికీ గొప్ప జనము అట్లా తయారవుతారు అదే రీతిగా సర్పములు కూడా ఆ గుంపులకు కలిసిపోతాయినట్టు కాబట్టి వాళ్ళందరూ ఎరుపు అంటే శారీరకంగా జీవించే వాళ్ళు అర్థం ఎర్రది పాపము పాపానికి సాధృష్ పాపంలో జీవిస్తూ ఉంటారు వీళ్ళందరూ కాబట్టి ఏషావు రెండు గుణగాణాలు కలిగినవాడు భ్రష్టత్వము వ్యభిచారం కాబట్టి ఈ స్త్రీ కూడా వ్యభిచార మద్యం కదా ఈ స్త్రీ దగ్గర ఉంది భూరాజులందరూ లోకస్లందరూ ఆ స్త్రీ యొక్క వ్యభిచార మద్యంతో తాగి మత్తులై ఉన్నారంట కాబట్టి ఏషావు దగ్గర వ్యభిచారం ఉంది కాబట్టి శరీరానుసారంగా జీవించేట నియమాలు ఉంటాయి వాళ్ళలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి ఈ ఏషావు సంతతి సంబంధించిన విషయాలు ఈ వాక్యంలో సూచింపబడుతున్నాయి అన్నట్టు కాబట్టి ఈ యొక్క కొండలు ఏషావు కొండలు ఇవి లేక ఏదోము కొండలు వాటిని లేకపోతే పర్వతములు అంటాము దేవుడు వాటిని పాడు చేసేయండి వీళ్ళు తిరిగి కట్టుకోవాలనుకున్నా మళ్ళా వాటిని కొలగొడతా అంటున్నాడు కాబట్టి చివరికి వచ్చేసిన ఈ పర్వతాలు ఎన్ని అనేది కాబట్టి అక్కడ ఈ పర్వతాల మీద కూర్చుంది స్త్రీ అది చెప్తుండే మతపేరమైన జీవితము ఈ పర్వతాలను అంటుకొని ఉంది కంఫర్ట్ కూర్చడం కంఫర్ట్ కదా ఒక పూట కూటి కొరకు అంటే కంఫర్ట్ ఆరాం జిందగీ అంటాం దాన్ని ఆరాం జీవితం కోరుకోను కోరుకున్న జీవితం అన్నట్టు మాకు శ్రమలొద్దు మేము శ్రమలకుండా పోము మాకు సుఖమే కావాల సుఖానుభవాన్ని ప్రేమించిన ఏ షావు అంటే ప్రేమించేది ఏ శ్రమలని శ్రమలని అనుభవించేది యాకో యాక ఎన్నో శ్రమలు అనుభవించింది చనిపోయేంత వరకు తన జీవిత తన ఆయనకి ఎక్కడ సమాధానం లేకుండే అంతగా శ్రమను అనుభవించిండు అన్నతోని శ్రమని దాని మామతోని శ్రమని దాని తర్వాత తిరిగి వచ్చినప్పుడు తన భార్యలతోని శ్రమ ముఖ్యంగా రాహేలు కదా నాకు జీవితము శ్రమలో గుండా జీవితం దాని తర్వాత మంది పిల్లలతో శ్రమ పన్నెండు మందిగా తన కూతురుతో కూడా శ్రమను అనుభవించిండు ఆయన దాని తర్వాత ఆ పిల్లలు అలో యోసేపు సారీ యోసేపు పోగొట్టుకుని శ్రమను అనుభవిస్తున్నాడు కరువు కాలంలో శ్రమను అనుభవించిండు దాని తర్వాత చివరికి ఐగుప్తి దేశం పోవాల్సి వచ్చింది దేశం కాని దేశం ఆ దేశంలో జీవించి అక్కడ మరణించిండు తన బ్రతికిన దినంలంతా శ్రమలనే అనుభవించిండి ఆయన దేవునితో కదా దేవదూతతో పోరాడినట్లు మనం చూస్తాం శ్రమను అనుభవించిన వాడు అంతా లైఫ్ అంతా శ్రమలు అనుభవించిన వాడు కానీ మనం ఏమో ఈరోజు నాకు ఎందుకు ప్రభాశ్రేమో అంటున్నాం మనం కాబట్టి ఈ యొక్క పర్వతాలు లేక కొండలు ఉన్నత స్థలములు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నేను చూపించిన వాటన్నిటినీ ప్రతి ఇస్రాయల్ ప్రజలు ప్రతి పర్వతం మీద ఆ యొక్క బలు దేవతలకు ధూపం వేసిన పర్వతాల మీద అంటే పర్వతాల మీద వాళ్ళు ఆరాధన చేసింటారు అంటే అక్కడ కట్టుకున్నారు అన్నట్టు బలిపీఠంలోక్కడికి అది ఒక ఆచారం ఈ రోజు కూడా చూడండి మీరు ఎక్కడ ప్రపంచంలో పర్వతాల మీదనే మందిరాలు ఉంటాయి అందుకే వాటిని గుట్టాలని పిలుస్తారు యాద్గిరి గుట్ట తిరుపతి కూడా ఏడు కొండల కదా ఏడు పాట పాడతారు అది తిరుపతి మందిరం కట్టింది కూడా ఏడు మీద ఇవన్నీ చిహ్నాలు ఎంటెంట పడుతూనే ఉంటాయి మనల్ని అవి ప్రకృతి సహజంగా కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రపంచాత్మకంగా ఇవన్నీ మతపరమైన జీవితానికి సహదృశ్యాము ఇవన్నీ దేవునికి విరుద్ధం అన్నట్టు కాబట్టి ఈ ఈ కొండలు ప్రతి కొండ మతపరమైన జీవితానికి సాదృశాము లేకుంటే ఇంకొక చెప్పాలంటే కొండ అంటే ఉన్నత స్థితిలో ఉంటుంది కాబట్టి పవర్ అన్నట్టు దానికి శక్తి అన్నట్టు దానికి శక్తి అన్నట్టు అంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నట్టు మౌ అంటే అంటే ఈ రాజులు ఈ ఏడు రాజులు అంటారు ఇదిగా చెప్పాలంటే ఏడు రాజులు ఏడు కొండలు ఏడు తలలు ఇవన్నీ ఒకటే అన్నిటికీ చాలా పవర్ ఉంటుంది అన్నట్టు ఎవరిచ్చే పవరు విస్తారమైన జలములు ఇచ్చిన పవర్ చరువిలుగా జీవించే వాళ్ళు బుద్ధి లేని కన్యకలు పవర్ ఇచ్చారు అన్నట్టు వాని పవర్ లెస్ చేస్తున్నాం తక్కిన మతస్థులందరూ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వాళ్ళందరూ వాడికి పవర్ ఇస్తా ఉన్నారు నువ్వు వాడిని పూజిస్తామని పవర్ ఇచ్చినట్లుంది మనమేమో వాడిని వెలగొడుతున్నాం మనుషుల నుంచి వాడిని పవర్లెస్ చేస్తున్నాం ఎందుకంటే వేసు వాడిని పవర్లెస్ చేసి ఆ పవర్ ఆ చేతి నీ చేతులు పెట్టేసి పవర్ని వాడిని వెలగొట్టే పవర్ వాడిని తరమే పవర్ నీకు నువ్వు ఒక్కసారి భాషలలో ప్రార్థనలు చేస్తే వాడి మీదకి అట్లొచ్చి కుంప అగ్ని కుంప పడుతుంది మీద కుంపటి పరిగెత్తిపోతున్నాడు వాడు అగ్ని రవ్వనొచ్చి పడితే వాడి మీద నీళ్ళ అగ్ని పోయి వాణ్ణి కాల్చి వేస్తా కాబట్టి ఈ ఏడు రాజ్యాలు లేక ఏడు తలలు లేక ఏడు కొండలు ఇవన్నీ ఒకటే దానికి సూచిస్తున్నాయి అన్నట్టు అయితే మొదటి ఐదు రాజ్యాలు కులిపోయి ఆరో ఇప్పుడు ప్రస్తుతానికి ఆరవది ఉంది అంటే ఎనిమిదవ వాడు ఏడవది లేదు ఎందుకంటే ఏడవది మన ప్రభుకి సంబంధించింది అందుకనేసి వీటిని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టతరం అందుకని ధాన్యల గంధంకి వెళ్ళిపోతాం ఈరోజు మనము ధాన్యుల గంధము రెండవ అధ్యాయం మనం గతంలో చాలా సార్లు చూసినాం దానియల్ గ్రంథంలోని వాక్యాలన్నీ ఈరోజు మరోసారి చూస్తున్నాం దాని గ్రంథంలో దాని గ్రంథము రెండవ అధ్యాయము దానియలు ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు రాస్తా మాట్లాడుతుండడు తనకి తనకి బయలుపరచబడి తనకి ఏదైతే కళగా నిండో ఆ కళకి సంబంధించిన విషయాలను దేవుడు దానియల్కి చూపించిండు దానియలు వాటిని ఆ యొక్క రాజుకి బయలుపరుస్తున్నాడు అయితే ఎక్కడ అంటే నలభై నాలుగు వచ్చిన దానికి ముందు బ్రదర్ దానికి ముందు దానికి ముందు ఒక్క నిమిషం బ్రదర్ ఇది ఎక్కడుందంటే ఇరవై వర్షంలో మనం దేవుని గురించి మాట్లాడబడింది ఒక వాక్యం అక్కడ దాని వాళ్ళు ఎట్లానగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు ఈ విషయం మనం అర్థం తీసుకోవాలా జ్ఞానము బలము మన దేవుని దగ్గరుంది యుగములన్నిటను అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలాం యుగములు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది అనేది అక్కడ చెప్తున్నాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి నందునుగాక ఎందుకు అంటే ప్రతి యుగంలో ఇవి ఇవి ఎట్లా ఉన్నాయో అట్లనే నెరవేరుతూ ఉంటాయి ప్రతి యుగంలో ఒక యుగంలో ఉన్నాయే తిరిగి ఇంకొక యుగానికి వస్తూ ఉంటాయి వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు మనం చూపించండి ఒక ప్రసంగిక దేవుడు ఇంత మునువయే ఇప్పుడు తిరిగి రప్పిస్తాడు వాటిని కాబట్టి ప్రతి యుగంలో వాటిని ఉంటాయి కాబట్టి ప్రతి యుగంలో దేవుని బిడ్డలు వాటి మీద విజయం పొందుతూనే ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాజ్యాలు ప్రపంచాన్ని మొత్తం కిడ్నాప్ చేసి అన్నట్టు దేవుడు ఈ లోకాన్ని విమోచించడానికి వరకు ఈ లోకంలోకి వచ్చిన విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఇరవై ఒకటో వర్షంలో ఏమంటున్నాడంటే ఆయన కాలంలో సమయంలోను మార్చి వాడేయండి చూడండి దేవుడే వాటిని మారుస్తూ ఉంటుంది కాలంలో సమయంలో మార్చి వాడేయండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా కాలములు సమయములు కాబట్టి సమయము అంటే భూలోకానికి సంబంధించింది కాలములు అంటే ఆ లోకానికి పరలోకానికి సంబంధించినవి కాబట్టి వాటిని మన సమయంలోనికి తీసుకొస్తే మన సమయాలు మారిపోతాయి అన్నట్టు నేను ఒకసారి వాక్యం చూపించినది పరలోకపు పరలోకంలో ఉండే టైం నీ టైం అనము అని ఈ లోకంలోనే టైం ఆ లోకంలో టైం ఉండదు ఎందుకంటే మనం చూస్తాం సమయము ఆగిపోయినని అంటే క్లాక్ ఆగిపోతుంది ఈ లోకంలో ఆయన తీర్పు సమయంలో క్లాక్ క్లోజ్ అయిపోతుంది నీకు వచ్చే తిరగదు ఇరవై నాలుగు అనేది ఉండదు అన్నట్టు ఎందుకంటే పర్లోకప్పు సమయం స్టార్ట్ అవుతుంది అన్నట్టు కాలం మనం కాబట్టి నీ ప్రార్థన జీవితంలో ఏం చేయాలంటే ప్రభువా నా యొక్క సమయాలను నీ కాలానికి సమర్పిస్తున్నాను అప్పుడేమొద్దు అంటే ఆయన కాలానికి ఆయన కాలం ఏంటంటే మనకు తెలుసు ఒక దినము వెయ్యి సంవత్సరాలతో సమానమని కాబట్టి నీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన మేల్లు నీకు ఎప్పటి ఆగిపోయిన స్వస్థతలు అవన్నీ నీలోకి రావాలంటే నీ నీ సమయాన్ని ఆయన కాలానికి అపజెప్పాల నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను ప్రవ్వ నా కాలం కొరకు నా సమయాన్ని నీకు సమర్పించేస్తున్నా దాన్ని తీసేసుకో మీ కాలంలోనికి నన్ను నడిపించు ఎందుకంటే వాటిని మార్చేవాడు ఆయననే నీ సమయం వచ్చిందనుకుంటే మీరు చాలా మంది అంటారు మీ బ్రదర్ టైం వచ్చేసింది బ్రదర్ ఇంకైనా పోవాల్సి వస్తుంది ఈ లోకం అంటే నువ్వు అని చెప్పాలి ఈ విషయం నేను చావను నేను చావనేది చావను ఎందుకంటే నీ నోటి మాట వాళ్ళని నువ్వు చిక్కబడుతూ మాట్లాడితే అట్లా ముఖ్యంగా ఈ యొక్క డాక్టర్లు కానీ హాస్పిటల్స్ అలా ఏం చేస్తారంటే అంత నెగిటివ్ టాక్ ఉంటుంది అక్కడ పోతే వాడు ఎవరు కూడా ప్రోత్సాహకరంగా మాట్లాడన్నట్టు కాబట్టి హాస్పిటల్స్కి అందుకే పోవద్దు సాధ్యమైన కాడికి మనం ప్రార్థనతోని వాటి మీరు విజయం పొందాల కానీ దురదృష్టం ఏంటంటే పసి ఇంకా ఆత్మీయ స్థితిలో పసిపిల్లలాగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ రోగం ఈ రోగం అని చెప్తే మన మీద మందులు ఉంటాం కానీ మందుల మీద కదా నువ్వు ప్రభు మీద ఆధారపడాల నువ్వు ప్రార్థన చేయడం మానేసుకున్నావు భాషలో వరం ఉన్నా నువ్వు దాన్ని పాటించలేదు అందుకు నువ్వు వానికి శక్తినిచ్చినో వాడి నుంచి నీళ్ళకి కూర్చుండు అందుకు నీకు రోగాలు వస్తున్నాయి నువ్వు రోగాల మీద ఎప్పుడు విజయం పొందుతావు ఎంతకాలం అట్లా అయన పొందిన గాలిచేత స్వచ్ఛత అంటే మళ్ళీ నీకు ఎందుకు వస్తలే స్వచ్ఛత ఏదో లోపం ఉంది నువ్వు దాన్ని పాటిస్తలేవు స్వీకరిస్తలేవు నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు అన్నట్టు అవర్స్ అంతా నువ్వు పొగట్టుకుంటున్నావు నీ లైఫ్లో ప్రతిరోజు వేస్ట్ గా కాబట్టి ఆయన కాలంలో సమ్మెలను మార్చి వాడయండి ఇరవై రాజులను త్రోసి వేయించు ఉన్నవాడును కాబట్టి ఈ లోకంలో ప్రతి రాజు ప్రతి మినిస్టర్ని ప్రతి ప్రైమ్ మినిస్టర్ని ప్రతి ప్రెసిడెంట్ ని తోసివేసేవాడు మన ప్రభ్వే వారిని నియమించేవాడు కూడా మన ప్రభ్వే టీచర్లు ఏమనుకుంటారంటే మనం ఎలక్షన్స్ మనం ఓటేస్తే గెలిచిండ్రనుకుంటారు కానే కాదు ఇది ప్రభు నిర్ణయాలు ఆయన సంకల్పంలో ఎప్పటికీ మారవు ఆయన ఇష్టం ఎన్ని సంవత్సరాలు ఈ దేశం మీద పలాని వ్యక్తి పరిపాలించాలా ఆయన ఆయన టైం అది ఆయన ఇష్టం ఆయనే నియమిస్తాడు నువ్వు ఎంతో ఉపాసం ఉండి ప్రార్థించినా వ్యతిరేకంగా అది నెరవేరుతూనే ఉంటుంది ఎందుకంటే అది ఆయన నియమం ఆయనని నియమిస్తాడు ఆయనను తోసిపడేస్తుంటాడు తర్వాత వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగరించి ఇది పాయింట్ అన్నట్టు నీకు వివేకం అవసరము జ్ఞానం అవసరం అది ఎట్లా నువ్వు ఆల్రెడీ వివేకివి కానీ నీకు మరి అధికమైన వివేకం ఇస్తా అంటుండ్ నువ్వు ఆల్రెడీ జ్ఞానవంతునివి కానీ నీకు మరీ అధికమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తా నాకు సాలే అనుకుంటే అక్కడికి ఆగిపోతున్నాడు లేదు నాకు సరిపోదు నాకు ఇంకా తెలుసుకోవాలనుంది నేను ఇంకా పరలోకంలో అడుగు పెట్టలేదు అక్కడ తిరగలేదు అక్కడ సంభాషించలేదు ఎవరితోని నాకు ఏం తెలుస్తుంది అక్కడ ఏం చూడలేదు నేను దేవతలు మాట్లాడలేదు నేను ఇంతవరకు బైబిల్లో భక్తులందరూ మాట్లాడినారు కదా దేవదూతులతో గవరీల దూత వచ్చి కింద వచ్చి అన్ని విషయాలు చెప్పిపోయేవాడు ఇరవై ఒక్క రోజు ఉపాసం ఉంటే ధాన్యాలు ఇరవై రోజు వచ్చేసిండు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి నీకు కూడా పట్లోకం నుంచి బయలుదేరాలంటే నీ యొక్క జీవితానికి సంబంధించిన విషయాలు నీ ప్రార్థన అట్లా ఉండాలా ఇరవై రోజు ఉపాసం ఉండగలవా ఖచ్చితంగా దేవదూతుల దిగొచ్చి నీతను మాట్లాడతారు దేవుని యొక్క విధానం అది అది కాబట్టి దేవుని గురించి బహు దీర్ఘంగా ధాన్యాలు అర్థం తీసుకున్నట్లు ఇక్కడ మనం చూస్తూ అంటాం ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అది నలభై అన్న కదా ఇందాక నలభై ఆ రాజుల కాలములో కాలములలో పరలోక దేవుడు ఒక రాజ్యమును స్థాపించను అక్కడ కాకు అయితే ఆ రాజుల కాలములలో చూడండి కాలము అనలేదు కాలములు అనుంది ఆ రాజుల కాలములలో పరలోక దేవుడు ఒక రాజ్యము స్థాపించును కాబట్టి ఆ రాజులు ఎంతమంది మనకు తెలిసిందాక చూసినాము ఐదు మంది కూలీరి ఇప్పుడున్నాడు ఒకవాడు ఆరో వాడు కానీ ఆ రాజుల అంటే ఆ ఆరు రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును అంటే ఆల్రెడీ వాళ్ళు రాజ పరిపాలన చేస్తుంటే స్థాపించలేడు కదా కాబట్టి వాళ్ళు ముగించే టైంకి దేవుడు ఆ తన రాజ్యాన్ని ఆరంభిస్తాడు స్థాపిస్తాడు తర్వాత అక్కడ ఏమంటుందంటే దానికి ఎన్నటికీ నాశనం కలగదంట కానీ ఇందాక చూసినాము ఆ కడమ వాడి కొంతకాలం వెళ్ళాల దాని తర్వాత వాడు శాశ్వతంగా నాశనం పోవాల్సిందే అనుంది కాబట్టి అది ఆ కడమది దేవుని రాజ్యానికి సంబంధించింది కాదు అన్న విషయం అర్థం తెలుసుకోవాలి మనం అయితే ఆ నాశనం కాకపోయేది మనం చూస్తున్నాం ఇక్కడ దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదంట ఎవరు అంటే దాన్ని పొందుకోవాలంటున్నాడు అంటే ఆ రాజ్యం ఎట్లా పొందుకుంటాం ప్రయాసపడి పొందుకోవాలా ఆటోమేటిక్గా ఇవ్వరు అన్నట్టు కొరకు కష్టపడాలా ఆ రాజ్యం కొరకు కొట్టడాల నువ్వు నువ్వు రాజ్యంలో అడుగు పెట్టాలని కొట్లాడాలా ఈ ఇది ఇది క్రిస్టియన్స్కి అర్థం కాదు పాస్టర్ అర్థం కాదు అందుకే నీ నామన ప్రవచించలేదా నీ నాన్న రోల్ సష్టపరచలేదా అంటే వీడికి ఎప్పుడు కూడా దేవుడు అంటే భయం భక్తి లేదు నిర్లక్ష్యంగా సేవ చేసిరు భయము వనుకుడు లేనే లేదన్నట్టు వాళ్ళకి మినిస్ట్రీలో ఉంటే వాడి స్వార్థము వాడి హృదయము వాడి ధనాపేక్ష వాడి శరీర కోరికల వ్యామాలు తీర్చుకోడానికి అనుకున్నాడు కానీ దేవుడు అంటే భయము భక్తి ఇంత అవగించేంత కూడా లేకపోయే అందుకు మీరు ఎవరో దేవునికి కావాల్సింది ముఖ్యమైంది ఆయన ఎందు భయభక్తులు కలిగినడం భయభక్తులు కలిగి ఉంటేనే నీకు జ్ఞానం వివేకం ఇక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది భయభక్తులు లేకపోతే రానే రాదు కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఇది ఏడవది ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు కేవలం లక్ష నలభై నాలుగు వేల మందికి రాజ్యం వీళ్ళే పరిపాలిస్తారు అక్కడ ఏముందంటే పౌరు ప్రభువు మత్స్య స్వార్థలో మాట్లాడతాడు ఈ పండ్ ఈ ఇస్సాల్ కూడా మనం తీర్పు తీరుస్తామంట పన్నెండు గోత్రికులకి పన్నెండు గోత్రికులను గోత్రికుల మీద మనకి తీర్పులు తీర్పరిలాగా పెడతాడంట మనల్ని అని తిరుగు వచ్చినప్పుడు ఎందుకో మీకు తెలుసు ఎందుకంటే క్రైస్తవులని బాగా చంపిన వాళ్ళు వీళ్ళు ప్రవక్తలను రాళ్ళతను కొట్టి చంపిన వాళ్ళు వీరు దేవునికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు మొదటి నుంచి ఈరోజుకి సంపూర్ణంగా ప్రవంత కాబట్టి అక్కడ అది ముందు చెప్పబడిన రాజ్యంలన్నిటికీ అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగయోముల వరకు నిలచును కాబట్టి ఇది ఈ ఏడవ రాజ్యము దేనికి సంబంధించింది అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుండడు పర్లుక రాజ్యం అని చెప్తూ ఏమంటున్నాడు అది తక్కిన రాజ్యం అనేటి పగలగొడుతుందంట ఎట్లా దూత జ్ఞాపకం చేస్తుండడు ధాన్యాలకి ఎట్లా పగలగొట్టి చూడండి అక్కడ కిందికి వెళ్తే ఆ ప్రతిమకు సంబంధించి చేతి సహాయం లేక చదువు చేతి సహాయం లేక పర్వతము పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు చేసి ఉన్నాడు దాని భావము నమ్మదగినది అని దానిలు రాజుతో చెప్పెను కాబట్టి ఇక్కడ ఈ యొక్క పర్వతం దేనికి సంబంధించింది అన్న విషయం జ్ఞాపకం చేస్తాడు చైతన్య లేక సహాయం లేక పర్వతం అంటే మనుషుల హస్తాల చేత కట్టబడిన మందిరము కాదు ఇది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు ఈ పర్వతమే యేసు ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఇక్కడ కాబట్టి ఈ పర్వతం నుండి తీయబడ రాయి అది ఆ ప్రతిమని ముక్కలు ముక్కలు చేస్తుంది ఆ ప్రతిమ ఆరు రాజ్యాలను సూచిస్తుంది అది నేను గతంలో ఎప్పుడో చూపించిన చాలా సంవత్సరాల క్రితము చూపిస్తా దాని తల భాగము ఛాతి భాగము నడుము దాని కాళ్ళు దాని పాదాలు ఇవన్నీ 7 ఉంటాయి 7 ఉంటాయి సారీ సిక్స్ ఉంటాయి కాబట్టి చేతి సహాయం లేని ఆ యొక్క కొండ నుంచి తీయబడ్డ రాయి అది ఏడవ పర్లోకి రాజ్యం దేవుని రాజ్యం అది కాబట్టి దేవుని రాజ్యము ఆ అంతకు ఉన్న రాజాలను అన్నిటినీ అన్న విషయాన్ని దూత దానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఇంతకు ముందున్న ఈ ఆరు రాజ్యాలు ప్రపంచాన్ని మొత్తము రక్తపాతం చేసినాయి అవి ఏవి అంటే పోయిన ఎవరి నేను చూపించిన మొదటిది ఐగుప్తు రెండవది అషూరు మూడవది బబులోను నాలుగవది పారస్ పారసికులు ఐదవది గ్రీసు ఆరవది రోమ్ ఇవి ఆరు రాజ్యాలు కానీ ఇవి ప్రకృతి సహజంగా ఉన్నాయి అయితే రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్యాన్ని కూలగొట్టి దేవుడు పర్లోక రాజ్యాన్ని ఆరంభించాడు ఆయన మరణం ద్వారా కాబట్టి ఆ రాజుల కాలంలో నేను గతంలో చూపించిన ఐగుప్తు ఉన్న గుణగణాలు అశుర్లకు ఉంటాయి గుణగణాలు బబ్లోనుకుంటాయి బులోనుకున్న గుణగణాలు పారసికులకు ఉంటాయి గుణగణాలు గ్రీసు దేశస్తులకు ఉంటాయి గ్రీసు గుణగణాలు రోములకు ఉంటాయి కానీ వాటికి భిన్నంగా పర్లోక రాజ్యం ఆ రాజులకు సంబంధించింది కానీ కాదు ఇది ఆ మొదటి ఆరు రాజ్యాలు రక్తపాతంతో పరిపాలిస్తే ఈ ఏడవ రాజ్యము సమాధానంతో పరిపాలించింది ఈరోజు కూడా అది శాశ్వత కాలం ఉండేది కానీ ఈ ఏడవద నుంచి వచ్చిందే ఎనిమిదవది అది ఏంది అంటే భ్రష్టలకు పోయే ఏషావు కొండ ఈ ఎనిమిదవది ఏషావుకి సంబంధించిన బోధ అది శాశ్వతంగా మరణానికి నరకానికి పోయాడు జీవితం కబట్టి కాబట్టి అది నేను వచ్చే వారం మీకు బని చూపిస్తాను దేవుని ఏసు ప్రభు ఈ లోకపు రాజ్యాలన్నిటినీ సమూల నాశనం చేసి చివరికి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని దానిలగంధంలో నేర్పిస్తాడు రెండొకసారి దానిలగంధం ఏడవ ధ్యాము పదిహేను ఇరవై ఎనిమిది దానిలగంధము ఏడవ అధ్యాయము నాకు కలిగిన దర్శనములు నన్ను కలవ అలవర కలవరపడుతుందన్న దానిలను నేను నా దేహములో మనోదుము గలవాడనైతిని నేను దగ్గర నిలిచి ఉన్న వారిని ఒకని ఎద్దకు పోయి ఇందును గుచ్చిన నిజమంతయ్యో నాకు చెప్పమని అడగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావము నాకు తెలియజేశాను దానికంటే తర్వాత ఇరవై ఏడో వర్షం రాజ్యములను మహోన్నతి పరిశుద్ధులకు చెందును కాబట్టి చివరికి లక్షా నలభై నాలుగు వేల మందికి ఈ రాజలను అన్నింటినీ దేవుడు అదే అర్థం కాబట్టి ఆయన ఈ లోకపు రాజలను అన్నిటినీ కూలగొట్టేసి చేతి రాయితో వాటిని తుత్తు నీలగజ చేసి ఈ లోకపు రాజ్యాన్ని తన పరిశుద్ధులకిస్తాడు ఎవరు పరిశుద్ధులు లక్షా నలభై నాలుగు వేల మంది ఆయన రాజ్యము నిత్యం నిలుచును అధికారులందరూ దానికి దాసులై విధే ఇంతలో సంగతికి సమాప్తమైన చెప్పాను కాబట్టి ఈ వాక్యం ఈ యొక్క దర్శనం యొక్క అర్థాన్ని అక్కడ దానియలు జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయం చివరి వాక్యం నేను చూపించి ముగించేస్తాను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఇదే వాక్యం దానియల గ్రంథం ఏడవ అధ్యాయంలో చూపించినది పదకొండవ అధ్యాయంలో చూపిస్తుంది చూడండి అదే పదకొండో అధ్యాయం పదిహేనవ వచనం ఏడవదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను ఆయన యుగ యుగములు వరకు ఏలునను కాబట్టి ఇక్కడ ఏడవ దూత అంటే చివరి చివరి బూర కాబట్టి ఏడవ దూత వదినప్పుడు పర్లోకంలో గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దములు ఏమని మాట్లాడుతున్నాయి ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం కాబట్టి ఏడవది శాశ్వతంగా కూలిపోయినాక సారీ ఎనిమిదవది ఎనిమిదవది శాశ్వతంగా నాశనం అయిపోయినాక ఏడవది స్థాపించబడింది అది చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది యుగ యుగంలో వరకు అది కొనసాగుతుంటే దానికి ఎప్పుడు అంతం ఉండదు అని రెండవ దాని చూసిన దాని కాబట్టి పర్లోక రాజ్యానికి సంబంధించిన బోధలు ఇవన్నీ దానికి ఆపోజిట్ గుండే అడితే బబులో ఉన్న బోధ కాబట్టి ఇద్దరు స్త్రీలకు సంబంధించిన బోధ ఒక స్త్రీ లక్ష నలభై మంది సాదృశ్యము ఇంకొక స్త్రీ మతపరమైన బుద్ధులని కన్యకు సాదృశ్యం లేక ఆ యొక్క మృగానికి సాదృశ్యం ఆ మూడు గుంపులు కలిగిన సాధ అది దేవుని మందిరం లాగానే కనిపిస్తుంది కానీ దేవుని మందిరం కాదు అది గొరపిలనే కానీ మృగ ఘట సర్పంలాగా మాట్లాడతా ఉంటుంది వీటి సంబంధించిన గతాన్ని నేను చూపించిన బయటికేమో అది గొరపిలనే కనిపిస్తుంది కానీ అది మాట్లాడిందంటే ఘట మాట్లాడినట్టు ఉంటుంది ఇది నిజమా అని మోసం చేస్తా ఉంటుంది అన్నట్టు బోధలలో కాబట్టి ఈ సత్యాలను మనం గ్రహించి వీటన్నిటినీ మనము బహుగా అర్థం చేసుకొని అనేక చూపించాలా రాబోధినాలలో ఎట్లా ఉండబోతుంది విషయం ఖచ్చితంగా ఈ రాజాలన్నీ కూలిపోయే కాలంకు అందుకే అవన్నీ దేవునికి విరుద్ధంగా లేసినాయి రోజు తన బిడ్డలకు విరుద్ధంగా లేచినాయి తన పరిశుద్ధులకు విరుద్ధంగా లేచినాయి లక్ష నలభై ఏం చేయలేకపోతున్నాయి కాబట్టి గొప్ప జనం వెంట వారిని వారిని మరణానికి అప్పగిస్తామని ఆరవ బూరల్లో అపే చూస్తాం మనం ప్రపంచమంతటం మరణ కాబట్టి ఈ ఇంకా ఎంత దూరం లేదు ఎక్కువ కాలం లేదు ఆయన అక్కడ బహుసమీపంగా ఉందన్న విషయం ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం ఈ లోకపు రాజాలన్నీ ఆయన రాజాలుగా ఆబోతున్నాయి అన్ని యుద్ధాలు చేసుకుంటున్నాయి ఆయనకి విరుద్ధంగా లేస్తున్నాయి కాబట్టి ఆయన కూడా ప్రళ రౌదరంతో తెలియవస్తున్నాడు వాటందరికీ తీరుకు తీరుస్తాడు ఆయన పక్షంగా మనం నిలబడి ఆ యుద్ధంలో పాలు పొందబోతున్నాం ఆర్మీ యుద్ధం యుద్ధం అంటే నేను చూపించిన ఆత్మీయ స్థితులు ఏంది అదనండి అదొకటి స్థలం కాదు అదొక స్థితి అని వీటన్నిటినీ గ్రహించిన నీవు బహు భయంతో దేవుని భయము వణుకుడితో ప్రార్థనలు ఎక్కువ సామ్యంగా గడుపుతూ మీద దేవుడు విజయం పొందిండు వాడి శక్తిహీనుడు వాడు నిరాధాయుడు అని దాన్ని చూసినా వానికి ఏ ఆయుధం లేదు అంతగర నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వానికి ఏ ఆయుధం ఇవ్వద్దు నీ పాపపు జీవితం నీ అపుత్రమైన జీవితం వాడిని మళ్ళా తిరిగి పవర్ఫుల్ చేస్తుంది నీ జీవితంలో అప్పుడు నువ్వు పడిపోయిన వంట లేయడం చాలా కష్టం ఈ సత్యాన్ని గ్రహించి ప్రార్థనా పూర్వకంగా ముందు పడడం నేర్చుకుందాం అటువంటి కృపణ ప్రార్థిస్తాం పరిశుద్ధవా తండ్రి మీకు వందనాలైనా అనేక పర్యాలు మీరు మామూలు హెచ్చరిస్తున్నారు వాని మీద ఎట్లా విజయం పొందాలని మీరు అది విజయం పొంది మా అనుగ్రహించిపోయినారు దాన్ని పాటించుకోవడం అమలు పరుచుకోవడము ఖచ్చితంగా స్థితిలో ఉంది పతపనుల జీవితం అందుకు శ్రమలుగుండా పోతుంది రోగ్రస్తులైపోతున్నారు ప్రభ మానవ తలంపులు మీ తలంపులో చోటు ఉంది మీ నుంచి స్వస్థత పొందుతలేదు ప్రభావ ఈ లోకం నుంచి పొందాలని ఆశపడుతుంది డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టి స్వస్థత పొందాలనుకుంటుంది కానీ మీ మీద ఎవరు ఆధారపడుతున్నారు స్వస్థత కొరకు కానీ మేము మీద ఆధారపడుతున్నాం నేను మీ సహా మా కాని గురించి నడిపించండి రాత్రి మాకు మంచి ధర తెచ్చండి వీకుని వెళ్ళేసి మీ వర్స్తించిన వాళ్ళని సహపడం అని ఏ స్థానం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడయండిగాక ఆమెన్ అందరికీ ప్రేసలా